వెరీ వెరీ అన్ఫార్చునేట్ మూర్త ఇది మూర్త విధ చక్రధారి అంటే వెంటనే ఇంకోహు లేచి చక్రధారి కాదు ఇన్ రషడు త్రిశూలాదిధారి మహేశ్వర చక్రాదిధారి పరమాధోతి ఆగమికా చక్రధారి కాదు త్రిశూలం పట్టుకున్నవాడే దేవుడు చక్రం పట్టుకున్నవాడు కాదు వాళ్ళు ఏమంటారంటే ఈ దేవుడు ఈ చక్కన పట్టుకుని ఎవరో కొట్టేయడం కోసమే పట్టుకున్నాడనో లేకపోతే ఈ త్రిశూలంతో ఎవరితో పొడి చేయడం కోసమే పట్టుకున్నాడనో చెప్తారు వాళ్ళు ఎవరిని కొట్టేస్తాడరా అంటే రాక్షసులను కొట్టేస్తాడు అంటే రాక్షసులు పర్మనెంట్గా వాళ్ళు ఉన్నారా లేకపోతే ఈయనే సృష్టించాడా ఈయనే సృష్టించా ఈయన సృష్టిస్తే మరి అదేదో శుభ్రంగా సృష్టించక అలాంటి పిచ్చి పిచ్చి సృష్టించుకు ఇలాంటి సమస్యలు అన్నీ వస్తాయి కాబట్టి చక్రం పట్టుకున్నవాడు సృష్టించాడు త్రిశూలం పట్టుకున్నవాడు సృష్టించాడు వీళ్ళందరినీ ఎత్తి మీద ఇంకోహడు ఉన్నాడు వాళ్ళు ఏమన్నారంటే సృష్టించిన ఎవరు సృష్టిస్తారు పురుషులు సృష్టిస్తారా స్త్రీలు సృష్టిస్తారా ఏ మాట మాట్లాడతారు పురుషుడేవి సృష్టించింది గొండు పెడితే తిన్నాం తప్ప వాడేమిటి సృష్టిస్తాడు సృష్టి కార్యం స్త్రీ యొక్క ధర్మం కాబట్టి జగదంబే సృష్టి చేసింది ఈ విష్ణువు చేయలేడు సృష్టి ఆ శివుడు చేయలేడు జగదంబ చేసింది వీళ్ళు ఇద్దరు వెళ్ళి ఆవిడ కాళ్ళు తప్ప ఎందుకు పనికి రారు అని వాడు అంటే ఇంకొకటి వచ్చి జగదంబ కాదు గణేష్ మహారాజు శక్తిని సృష్టి చేశాడు అని ఇంకొకటి ఉంటాడు సూర్యుడు సృష్టికర్త అని ఇంకొకటి ఉంటాడు వాడు మరి అంత అంత దక్క వచ్చేదంటే వాడిని మెచ్చుకోవాలి నిజంగా సూర్యుడు దాకా వచ్చేదంటే ఎందుకంటే సూర్యుడికి సవిత పేరు సవిత అంటే సూయతే అయితే సవిత సూయీ ప్రాణిప్రసవే ప్రాణులను సృష్టి ప్రాణికోటిని నిలబెట్టిది సూర్యుడే కాబట్టి ఓ సూర్యుడు సృష్టికర్త అంటే బాగానే ఉంటుంది కానీ వీడు సూర్యుడు అంటే ఎదుర్కొన్నా సూర్యుడు కాదు ఆ సూర్యుడు ఏడు గుర్రాల్లాగే రథం మీద తిరుగుతూ ఉంటాడు ఆయన కిరీటం అది పెట్టుకుంటాడు కిరీటం పెట్టుకుని ప్రకాశిస్తాడు సూర్యుడు ప్రకాశించడానికి కిరీటం ఎందుకండే వీడి నల్ల ముద్దులో తొమ్మ ముద్దులో ఉన్నవాడు ప్రకాశించాలంటే కిరీటం కావాలి కానీ సూర్యుడికి కిరీటం ఎందుకండే సూర్యుడిని బట్టి కిరీటం ప్రకాశిస్తుందా కిరీటాన్ని బట్టి సూర్యుడు ప్రకాశిస్తాడా ఎవరు చెప్పాడండి ఆయనకిద్దరు పెళ్ళాల ప్రభా ఛాయ ఒకసారి ఈ కథ వినండి ఈ ఛాయ ఓ రోజు లేదు చక్కపోయింది ఇంట్లోంచి పొద్దున్న చూస్తే లేదే ఆవిడ ఏమిటివిడీ లేకుండా వెళ్ళిపోయిందని నేను వాగం చేసుకుంటే ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది ఎందుకు పుట్టింటికి వెళ్ళిపోయిందంటే కోపం వచ్చి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఎవరో పరిచారికలు చెప్పారు అయ్యాబోయ్ ఏమన్యాయం జరిగి ఆవిడ యొక్క తండ్రి కశ్యప ప్రజాపతి ఏమ ఇలా వచ్చాడు అంటే నేను ఆయనతో వేగలేకపోతున్నాను మొహం వేడిగా ఉంటున్నాడు ఈ వేడి తట్టుకోలేకపోతున్నాను నేను నా వల్ల కాదు అసలు మనిషి దగ్గరికి రావాలంటే భయం వేస్తుంది అని చెప్తుంది ఎలా కాపురం చేస్తాం ఆయనతోటి అది అంటే అప్పుడు కశ్యప ప్రజాపతి అలాగే నువ్వు ఇంట్లో కూర్చో నేను దీని సంగతి చూస్తానని ఆయన అలా మాట్లాడుకుంటాడు ఈ సూర్యుడు వెతుక్కుని ఆఖరికి చేతులు చేసుకుని ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయి ఇంకెక్కడికి వెళ్తారు కోపం వస్తే భర్త ఎక్కడికి వెళ్తున్నాడు ఇంకెక్కడికి సో ఈ కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్తాడు వెళ్తే రాక పట్టుకుంటాడు పిలక పట్టుకుంటాడు సూర్యుడు కశ్యప ప్రజాపతి దగ్గర ఒక లేత్ బెషీర్ ఉంటుంది రియల్లీ ఆయన దగ్గర ఒక లేత్ బెషీర్ ఉంటుంది లేతు బీర్ ఏంటి తెలుసా అయితే ఈ సానం పట్టి అండి లేత్ అంటారు ఇది అది ఎదురగిన తిరుగుతుంటే దాని మీద సానం ఆ గ్రైండింగ్ మెషీన్ రెగ్యులర్ మెషీన్ మామూలు ఇలా చేతితో గ్రైండింగ్ కాదు మెషీన్ ఉంటుంది ఆ సూర్యుడిని పిలక పట్టుకుంటాడు ఏమయా ఏం వేడగోళంగా ఉందే పిల్లనిస్తే పిల్లనింతలా హీట్ పెట్టేసి ట్రబుల్ పెట్టేస్తావా అని ఆ మెషిన్ మీదకి ఎక్కిస్తాడు ఈ సూర్యుడిని ఎక్కించి మెషీన్ ఆన్ చేసి ఆ గ్రైండింగ్ స్టోన్తో శుభ్రంగా సానబెట్టేసి వేడి తగ్గిపోయే పైన అప్పర్ లేయర్స్ అన్ని కూడా క్రష్ చేసి మారేస్తాడు ఆ సూర్యుడిని సానబెట్టేస్తాడు స్థాన పెట్టేస్తే ఆయన ప్రకాశం అంతా పోయి డల్గా తయారవుతాడు ఏమో ఒకసారి చూసుకున్న వీటిని ఇంకొంచెం సారపెట్టబడ్డా వారిని విలుస్తాడు టచ్ చేసి చూసుకుంటున్నాడు చూసుకుని ఆ పర్వాలేదు బాగానే ఉన్నాడు సరే పోరా అని ఇప్పుడు బాధ్యనిచ్చి పంపిచేస్తాడు ఎలా ఉంది కథ కావ్యకంఠ గణపతి కూడా ఏమన్నారో తెలిసిన ఈ వచ్చి మన హిందూ ధర్మాన్ని భ్రష్పతి అని ఆయన అంత మాట అనేశారు నేను భయపడిపోతున్నాను అంత మాట అన్నాను అని చేతనే ఆయన పెట్టేశాను ఈ నేను అనలేదు నేనేమీ అనలేదు ఆయన అన్నారు స్వామి వివేకానంద కూడా ఇటువంటి అభిప్రాయాన్ని ఒక దాన్ని వ్యక్తం చేశారు సో సూర్యుడు క్రియేటర్ అని సన్ వర్షిప్ ఈ రకంగా వీళ్ళు అంటారు ఇక్కడ టీకాకారుని తదపి భ్రాంతి మాత్రం ఎందుకండి ఒక ఆయన ఒక ఆయన ఒక చోట కూర్చుని ఇలా ఇదంతా సృష్టించాడంటే ఆయన సృష్టించడానికి ముందు ఎక్కడ కూర్చున్నాడు స్పేసే లేదు కదా సృష్టించడానికి ఎక్కడో కూర్చోడే మూర్తి ధరించిన వాడు ఒక చోట కూర్చోవాలి కదా మూర్తికి కావలసిన పంచభూతాలు ముందు వచ్చేయా తర్వాత వచ్చేయా లేదంటే మాటలకేమీ అర్థమే ఉండదు కాబట్టి ఇదంతా కూడా కుదరదు తర్వాత ఒకవేళ పోని ఎప్పుడోప్పుడు ఒక శరీరం ఒకటి ఆయనకు వచ్చింది అంటే టీకాకారుడు ఏమంటాడు చూడండి అస్మదా ఈయన ఈయన ఎవరో ఆనందగిరి అస్మదాది శరీరమతో తస్యాపి శరీరస్య పాంచభౌతికత్వా నేను ఆయన దోమలు కొడతా ఓడోమాసం రాసుకోవాలని నేనంటే మీరేమో ఇది స్వామీజీలాగా మాట్లాడతారని మీరు అనుకోవచ్చు ఆయన ఇంచుమించి అలాగే అన్నాడు ఆయన ఏమంటున్నాడు అంటే సంస్కృతంలో అన్నాడు కాబట్టి చాలా గంభీరంగా ఉంటుంది నేను తెలుగులో లోకల్ వ్యవహారంలో చెప్పాను కాబట్టి ఏదోలాగా ఉంటుంది నిజంగా ఆయన ఏమంటున్నాడు అంటే ఆయన శరీరం ఉంటే నీ శరీరానికి ఆయన శరీరానికి తేడా ఉంటుంది ఇప్పుడు ఒక బికారు ఉంటాడు వాడి శరీరానికి లక్ష్మీ మిట్టల్ గారు చాలా గొప్ప ధనవంతులు ఆయన శరీరానికి తేడా ఏమిటండీ అంటే ఆయన శరీరానికి క్రిములు క్రిములు గురించి కాదు క్రి ఆయన క్రిములు రాసుకుంటాడు వీడు మట్టి కొట్టుకుపోయి ఉంటాడు అది సరే శరీరంలో తేడా ఏమిటి క్రిములు రాసుకున్నారు కోటు వేసుకున్నారు అవన్నీ అలాగే పెట్టండి కడి ఖరీదైన భోజనం చేశారు అవన్నీ వద్దు ఏమిటి తేడా శరీరంలో తేడా ఏమిటి ఏమీ తేడా లేదు ఈయన అంటున్నాడు దేవుడి శరీరానికి మన శరీరానికి తేడా ఉంటుంది ఒకటే శరీరం అవుతుంది ఎందుకంటే శరీరము కొన్ని మెటీరియల్తో నిర్మాణం కావాలి ఏమిటి మెటీరియల్ పంచభూతాలు ఆయన సృష్టించిన పంచభూతాలే అవే పంచభూతాలు ఆయన దేహంలోనూ ఉండి ఉండాలి ఏదో కొన్ని పాళ్లల్లో అల్లెపంచభూతాలు ఉండి ఉండాలి నేను ఒకసారి మహాత్మని అడిగాను శ్రీకృష్ణ దేహము పాంచభౌతికమే కాదా అని అడిగాను నేను అడిగితే ఆయన ఏమన్నారంటే ఏమిటా ఏదాంతం చదువుతున్నావు అలాంటి పిచ్చి ప్రశ్న వేస్తున్నావు శ్రీకృష్ణుడు అంటే దేహం కానే కాదు శ్రీకృష్ణుడు అంటే ఆయన ఆ చిన్మయ తత్వానికి శ్రీకృష్ణుడు పేరు కానీ దేహానికి శ్రీకృష్ణుడు అని కాదు ఏం ప్రశ్న వేసావు నువ్వు దేహం అనుకుంటే పాంచభౌతికమే మరేమీ కాదు అని చెప్పాను కాబట్టి ఈ మూర్తవాదం ముందు చూసారా ఇదేదో కానీ ఒకటి ఉంది ఇంత చెప్పి ఇంకో మాట చెప్పాలి ఉపాసనకి మూర్తిని భావన చేయటంలో మంచిది మీరు ఉపాసన చేసేప్పుడు రూపధ్యానం చేయదలుచుకుంటే ఒక రూపాన్ని భావన చేసి భావన కోసమే మూర్తి అంతే భావన కోసం తప్ప వాస్తవంగా ఒక ఆయన అక్కడ కూర్చున్నాడని మాత్రం కానే కాదు అని చెప్తానే ఇదో శ్లోకం ప్రసిద్ధమైన శ్లోకమే సో అన్ని హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఇదే మూర్తిని చెప్పి శ్లోకాలు దీంట్లోనే ఉంటాయి కాదని చెప్పి శ్లోకాలు దీంట్లోనే ఉంటాయి మీరు ఏది కావాలంటే తీసుకోవచ్చు నటే రూపం న చాకారహ నచాస్పదం ఉపాసకానం ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన దేవుడికి ఆయుధాలు ఓ రూపం ఓ శరీరం ఓ ఆభరణాలు ఏముండవు అవన్నీ పెట్టు కూర్చుంటాడండి ఉంటాను అలా డ్రెస్అప్ అయిపోయి అలా కూర్చుంటాడా లేదా ప్రయాణానికి సిద్ధంగా ఉన్నట్టుగా అలా డ్రెస్ చేసేసుకుని కిరీటర్ పెట్టేసుకుని అలాగే గద పట్టేసుకుని ఇంకోటి పట్టేసుకుని రెడీ చలో అన్నట్టు అలా కూర్చుంటాడా అలాగే కాదు సో ఇంకా ఉపాసన కోసం అలా భావన చేయడం కాబట్టి మీరు జపం చేయదలుచుకుంటే ఆ జపంలో రూపాన్ని భావన చేయాలనుకుంటే అప్పుడు ఈ రూపం భావన చేయండి అనే అభిప్రాయం అంతేగాని ఆయన ఓ తోట కూర్చుని ఏదో చేశాడు అనేది అంగీకారం కాదు ఆయన ఎక్కడ కూర్చుని మూర్తిమంతుడైతే మూర్తి గలవాడైతే ఎక్కడో చోట కూర్చుని సృష్టి చేసి ఉండాలి ఎక్కడ కూర్చుని అంటే ఆగమికులు చెప్తారు బ్రహ్మగారు సృష్టి చేశారు బ్రహ్మభక్తులు ఉంటారు తక్కువ ముందు ఉండొచ్చు సార్ సృష్టి బ్రహ్మగారు చేశారు ఆయన పుష్కరల్లో కూర్చుని చేశారు అని భాగవతంలో బ్రహ్మదేవుడి స్థుతిలో బ్రహ్మదేవుడు అంటాడు నేనేం చేయలేదండి నువ్వే చేసేవాయా ఉరికే నేను చేశాను నాకు ఇది ఉరికే నిమిత్తం సవ్యసాచి అర్జునుడు కొట్టాడు జరిపాడని పేరు ప్రతిష్ట అర్జునుడికి వచ్చింది శత్రువులను సంహరించాడమే సంహరించింది ఈశ్వరుడే అలాగే సృష్టి చేశాడనే పేరు నా తప్ప చేసింది నువ్వే అని భాగవతంలో స్థుతి కూడా ఉంటుంది కాబట్టి ఆయన పుష్కరంలో పుష్కరంలో కూర్చుని చేశాడు అనే మాట అది ఎలాగ అంగీకారం అవుతుంది సో బ్రహ్మ స్థుతి అని భాగవతంలో బ్రహ్మస్థుతిలో బ్రహ్మగారు అంటాడు నేనెక్కడ నువ్వెక్కడా అని అంటూ నేను ఎటువంటి నేను తన గురించి చెప్తాడు ఏమని చెప్తాడంటే క్వాహం తమో మహదహం ఖచరాగ్ని వార్ధూ సంవేషితాండఘట సప్త వితస్తికాయ అని అంటాడు అంటే నేను అంటే నేను అంటే ఫలానా శరీరము నేను నా శరీరం ఏమిటి ఈ బ్రహ్మాండమే నా శరీరం ఈ అంటే విరాట్ పురుషుడు అనమాట విరాట్ ఈ బ్రహ్మాండ శరీరిన నేనెక్కడా ఈ బ్రహ్మాండానికి అతీతంగా చిన్మయస్వరూపుడవైన నీవెక్కడా అని అని ప్రార్థిస్తావు అంతేగాని నేను ఇలా ఫలానా ఇంతున్నాను ఒకసరంతున్నాను ఓ చోట కూర్చున్నానని అండవు కాబట్టి పద్మంలోంచి కూర్చాడు ఇక్కడ కూర్చున్నాడు అక్కడ కూర్చున్నాడు వాటన్నిటికీ కూడా చాలా లోతైనటువంటి గంభీరమైన అర్థాలు ఉంటాయి అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ నిజంగా ఫిజికల్గా లిటరల్గా తీసుకోవటం సమస్య అయిపోతుంది అలా కాదు తర్వాత కొంతమంది ఏమంటారు అంటే ఈ విగ్రహం మూర్తి అంటే విగ్రహం విగ్రహం అంటే దేహం ఈ శరీరము ఇది లీలా విగ్రహము అని లీలా అంటే ఏమిటి లీలలు చేయడం కోసం వచ్చిన విగ్రహము లీలముందా విగ్రహం ఉందా అని ఇలాంటి చర్చ వస్తుంది ఎందుకంటే లీలని బట్టి వచ్చిన విగ్రహము నువ్వంటే లీల కొరకు వచ్చిన విగ్రహము లీల వల్ల వచ్చిన విగ్రహము నువ్వంటే అసలు విగ్రహం ఉంటే కానీ లీల కుదరవే కాబట్టి విగ్రహం వచ్చాక లీల లీలని బట్టి విగ్రహ ఆయన విగ్రహాన్ని కలిగి ఉన్నాడు ఎందువల్ల లీల వల్ల విగ్రహాన్ని కలిగి ఉన్నాడు లీల కోసం విగ్రహాన్ని కలిగి ఉన్నాడు అంటే విగ్రహం ఉంటేనే లీల నువ్వేమో లేల నుంచి విగ్రహం వచ్చిందని నువ్వు చెప్తున్నావు తర్వాత కర్మ విగ్రహమా లేకపోతే విగ్రహాన్ని బట్టి కర్మయా కర్మను బట్టి విగ్రహమా ఆయన విగ్రహాన్ని తన కోసం తాను సృష్టించుకున్నాడు అనువంటే అసలు విగ్రహం లేదే కర్మ ఉండదు కర్మను బట్టి విగ్రహం వచ్చిందని నువ్వు అంటున్నావు విగ్రహం లేదే కర్మే లేదు అసలు కాబట్టి ముందు విగ్రహమా కర్మయా ముందు కర్మయా ముందు విగ్రహమా ముందు లీలయా ముందు కర్మ విగ్రహమా అని ఇలాగంటే సమస్యలు అన్నీ వస్తాయి కాబట్టి హిరణ్య గర్భ అన్న బ్రహ్మదేవుడు అన్న శ్రీ మహావిష్ణువు అన్న మామూలుగా మనకు మళ్ళాగా ఒక సాకార మనుష్యుడు అని మీరు అనుకోకూడదు అది కాస్మిక్ లైఫ్ సర్వ జగద్వ్యాపకమైనటువంటి ఆ ప్రాణశక్తి లైఫ్ అది ఈ దేవుడు దేవుడు ప్రతి ఉన్నాడు అని చెప్పడం మరైతే రూప విగ్రహం ఏంటి ఉపాసన కోసం ఉపాసన కోసం విగ్రహాన్ని కల్పించుకోవడం ఆయనకి నాలుగు చేతులు ఎందుకు మాకు నాలుగు పురుషార్థాలు కావాలి కాబట్టి నాలుగు చేతులు కావాల్సి వచ్చేది గద ఎందుకు మా శత్రువులను సంహరించడానికి గద మనకున్నారు శత్రువులు చక్రమేమిటి కాలమే చక్రం ఆయనకి అధీనంలో పెట్టుకుంటాడు కనుక కాలమే ఆయనకి చక్రము అని ఇలాగేదో చెప్పాలి కానీ ఇంక నుంచి విగ్రహం ఉంటుంది పట్టుబజ్జులు కాబట్టి దేవుడికి పట్టుపంచులు సమర్పించండి దేవుడికి ఇచ్చిన పట్టుపంచులన్నీ అవుతాయి అయితే పట్టు చీరలు ఇవ్వండి దేవి ఓ దేవి విగ్రహం పెట్టుకోవడం పెట్టుకునే దేవి పట్టు చీరలు కట్టుకుంటుంది అన్నా అంటే ఇంకా భక్తులేమో పట్టు చీరలు పట్టుకు ఈశ్వరా ఈస్ ది కాస్మిక్ లైఫ్ ఈశ్వరా ఈస్ ది కాస్మిక్ లైఫ్ అంతేగాని ఓ మూర్తి పెట్టు కూర్చుంటాడు అని చెప్పడానికి వీరు లేదు ఇక్కడ ఏమంటాడంటే లీలా విగ్రహ కల్పనంచే విగ్రహాభావే లీలాభావాత్ అయుక్తం అనుకోండి మానేశాడు విగ్రహం లేకుండా లీల లేదు కదా లీలలు బట్టి విగ్రహం వచ్చిందంటే తీసి మానేసాడు విగ్రహకల్పనం పాంచభౌతిక మిథ్యాత్వా విశేషాది భావ ఓకే మంచిది అమూర్తీ అమూర్త అంటే శూన్య శూన్యవాదం ఆయన మూర్తి లేదు ఆకారం లేదు శబ్దం రూపం రసం స్పర్శం గంధం ఏమీ లేదు కాబట్టి ఏమీ లేకపోవడమే శూన్యమే తత్వము అని శూన్యవాదుల యొక్క సిద్ధాంతం ఈ శూన్య సిద్ధాంతం అంగీకారం కాదు దీని మీద మనం ఎంతో ఎన్నోసార్లు చెప్పుకున్నాం శూన్యము నువ్వు శూన్యమని చెప్పి అది ఉన్నది అని అండానికి శూన్యమే తత్వము అండనికి వీరలేదు తత్వము అంటే అల్టిమేట్గా ఏది ఉందో దాన్ని తత్వం అంటారు అన్ని అధ్యారోపములు తీసిపారేసి అల్టిమేట్గా మిగిలిదేదో దాని తత్వం సో అల్టిమేట్గా మిగిలిదేదో అది అదేమిటో చెప్పబోయా అంటే అది శూన్యము అంటే అల్టిమేట్గా మిగిలిది అనే వర్ణన శూన్యానికి ఎలా పడుతుంది అది అనే నిర్దేశము శూన్యాన్ని ఎలా నిర్దేశిస్తారు ఎప్పుడు కూడా శూన్యము అనే నథింగ్ అనే మాట మీరు ఎప్పుడైతే అన్నారో ఈ నథింగ్ అనేది ఎప్పుడు రిలేటివ్ టు సంథింగ్ ఎప్పుడు రిలేటివ్ టు సంథింగే ఉంటుంది నథింగ్ అనేది అంటే కానీ అబ్సల్యూట్గా నథింగ్ అనేది ఏది ఉండదు ఇప్పుడు మీరు కూడా ఊహించి చూడండి లేదు ఏమిటి లేదు అని లేదు ఏనుగు మనిషి లేడు ఫలానా లేడు అని ఏదో అలా ఉంటుంది కానీ అసలు ఏ రకమైన కనెక్షను రిలేషన్షిప్పు లేకుండగా శుద్ధమైన నే లేదు నే నథింగ్ కెన్ యూ థింక్ అఫ్ ఇట్ యూ కెనాట్ ఈవెన్ కాంటంపులేట్ అపాన్ ఇట్ కాబట్టి దెర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ జీరో దెర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ శూన్యం వెన్ యూ సే జీరో జీరో ఆఫ్ వాట్ దేర్ వర్ టూ ఫ్రూట్స్ నౌ దేర్ ఆర్ జీరో ఫ్రూట్స్ అంతేగాని అప్సల్ యూత్గా జీరో అంటే మ్యాథమెటిక్స్ జీరో అని నేను అంటే శూన్యం అప్సల్ యూత్గా శూన్యం అనేది లేదు మ్యాథమెటిక్స్లో కూడా జీరోని వాళ్ళు ఎలా డిఫైన్ చేశారంటే జీరో ఈజ్ ద లిమిట్ ఆఫ్ వన్ బై ఎక్స్ యాజ్ ఎక్స్ టు ఇన్ఫినిటీ అని అలా డిఫైన్ చేశారు భాస్కరాచార్యులు లీలావతి ఈ గణితాల్లో ఇలా డిఫైన్ చేశారు ఎవరైనా దాని మీద ఏదైనా రిఫరెన్స్ కావాలంటే చెప్తాను మీరు చదివితే చదవండి నడయాడే దేవుడు అనో నడిచే దేవుడు అనో పుస్తకం ఏదో నడిచే దేవుడు అని పీఠాధిపతి గారి పుస్తకం ఆ కంచి కామకోటి పీఠాధిపతి వారి యొక్క మహిమలని వర్ణిస్తూ ఓ పుస్తకం ఒకటి నడిచే దేవుడు దాంట్లో వేరు వేరు భక్తులు తమ తమ అనుభవాలని దాంట్లో క్రోడీకరించిన పుస్తకం ఉంది దాంట్లో శాస్త్రీయమైన వ్యాసం ఒక్కటుంది నాకు గుర్తుండేది ఇంకోటి కూడా ఉంటే ఉండుండొచ్చు నాకు గుర్తుండే ఒక్క వ్యాసం ఇలా ఆయన ఈ మహిమ చూపించారు ఆ మహిమ చూపించారు అని కాకుండా వేదాంత శాస్త్రానికి సంబంధించిన వ్యాసం ఒక్కటుంది దాని పేరు మాయా బ్రహ్మ అని ఆ వ్యాసం పేరు దాంట్లో ఈ జీరో గురించి విస్తారంగా ఉంది దాన్ని శూన్యవాద నిరాకరణ ఉంది దాంట్లో అది ఆయన చెప్పారు కామకోటి పెద్దవారు చెప్పారు ఆ చెప్పిన సిద్ధాంతాన్ని క్రోడీకరించి అక్కడ తెలుగులో ఉంది ఎవరికైనా ఓపుకుంటే చూడండి అది తమిళ్ నుంచి ట్రాన్స్లేషను యా కరెక్ట్ అది ఆ పుస్తకంలో ఉండే అక్కడ శూన్యవాదాన్ని ఖండిస్తారు శూన్యం అనేది ఏం లేదు దిస్ ఆల్వేస్ సంథింగ్ వెట్ ఈస్ వెరీ స్మాల్ క్వాంటిటీ బట్ స్టిల్ సంథింగ్ కాబట్టి శూన్యవాద నిరాకరణం మనం చాలాసార్లు చెప్పాం శంకరులు ఏమంటారంటే శూన్యము తత్వమా లేక శూన్యాన్ని ప్రకాశింపజేస్తే చైతన్యం తత్వమా శూన్యానికి సాక్షి ఉన్నాడా శూన్యానికి సాక్షి ఉంటే ఆ సాక్షి చైతన్యం తత్వం అవుతుంది శూన్యం తత్వంలా అవుతుంది శూన్యం తత్వమే కాదు అన్నది శూన్యం తత్వము అని తెలుసుకునే సాక్షియే లేడు అంటే ఇక సాక్షిగ్రాహ్యం కానీ శూన్యమాది తత్వం ఎలా అవుతుంది అని కొట్టిపారుస్తారు మంచి మంచి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వాదాన్ని త్రోసిపుచ్చినాము తర్వాత శ్లోకం కాల ఇది కాళవిధ దిశ ఇది వాద ఇది వాదవిధ భువనాని తద్విధ ముండే ముండే మతిర్ భిన్న ఒక్కొక్క బుర్రగా ఒక్కొక్కటి తోస్తుంది ఒక్కొక్కటి నచ్చుతుంది కాకి పిల్ల కాకి ముద్దు అని సామె తోసు ఎవరి సిద్ధాంతం వాడికి పవిత్రం అది ఎవరి వాడికి అది గొప్ప కాబట్టి లోకంలో అనేక రకాలు ఉంటాయి కాల ఇది కాల విధ కాల పరమార్థితే జ్యోతిర్విధ వీళ్ళు జ్యోతిష్ శాస్త్రజ్ఞులు ఉన్నారు ఈ జ్యోతిష్ శాస్త్రంలో కాలమే పరమార్థము అదే పరమసత్యము అని చెప్తారు దీని అనేక అబ్జెక్షన్స్ ఉన్నాయి కాలము అని నువ్వు అన్నావు కదా కాలము ఒకట అనేకమా అది చెప్పుకోలేదు ముందు కాలం తత్వం అని నువ్వు అన్నావు కాలం అనేది ఇజ్ ఇట్ వన్ అర్ ఇజ్ ఇట్ మెనీ తత్వం అంటున్నాం కదండి కాలం జ్యోతిశాస్త్రజ్ఞులు మనం చెప్తున్నారు అనమాట తత్వం అని అంటున్నాం నేను తత్వం అంటుంటే అది ఒకటే అవుతుంది మెనీ ఎందుకు అవుతుంది మరి అయితే కాలం ఒక్కటే అయితే ముసు ముహూర్తం దుర్ముహూర్తం ఈ కాలం ఆ కాలం ఈ ఎక్కడి నుంచి పట్టుకు సో కాలైక్యే ముహూర్తాది వ్యవహార అయోగా ఎందుకంటే ఏ బేసిస్ మీద నువ్వు ఈ ముహూర్తం ఆ ముహూర్తం కాలం ఒక్కటన్నప్పుడు అఖండమైన కాలము తత్వం చెప్పి వాడిది మధ్యలో ఈ కాలం మంచిది కాదు ఆ కాలం మంచిది ఈ అనే కాలాన్ని మొక్క మొక్కలు చేయటానికి అసలు బేసిస్ ఏమిటి అని కొట్టిపారేశారు కాలైక్య ముహూర్తాది విభాగం నశా తర్వాత కాలము అనేకము అని అన్నాడు అనుకోండి కాలం ఒకటి కాదు అనేకము అనేకములుగా ఉండే కాలమే అది తత్వము తత్వము ఏకమెందుకు అనేకం కూడా తత్వం కావచ్చు కదా ఇప్పుడు అయితే హూ ఈజ్ రూలింగ్ ది కంట్రీ అంటే క్యాబినెట్ ఈజ్ రూలింగ్ ది కంట్రీ క్యాబినెట్ అంటే ఒకటే అనేకం అనేకం అలాగే కాలము అనేకము అని అన్నట్లయితే చూడు కాలము అనేకమైతే అది స్వతంత్రమైన తత్వము కాలేదు ఎందుకంటే ఈ అనేకత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఉదాహరణకి ఉదయకాల సాయంకాల అని రెండు కాలాలు ఉన్నాయి ఉదయకాలానికి ఆ ఉదయకాలత్వం అనే ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుడిని పెట్టి వచ్చింది సూర్యుడు ఉదయించాడు కాబట్టి ఇది ఉదయకాలం కాబట్టి ఉదయకాలం స్వతంత్రమా పరతంత్రమా పరతంత్రమైంది సూర్యుడు అస్తమించాడు కాబట్టి ఆ కాలం సాయంకాలం అయింది అది పరతంత్రమైంది ఇంకో దాని బేసిస్ మీద దీన్ని విభాగం చేశాము అంటే ఇది ఇన్ఫీరియర్ ఎంటిటీ అవుతుందా సుపీరియర్ ఎంటిటీ అవుతుందా ఇన్ఫీరియర్ ఎంటిటీ అవుతుంది దీన్ని ముక్కలు చేసేటువంటి ఇంకొక ఎంటిటీ మరొకటి ఉంటే నువ్వు ఇది పరమతత్వం ఉంటుంది అని దాన్ని తిరస్కరిస్తాను తర్వాత కాలం ఎప్పుడూ కూడా స్వతంత్రమైన తత్వము ఎనడూ కాలేదది అది ఎప్పుడు కూడా క్రియా విశేషణంగానే అది మన చేత తెలియబడుతూ ఉంటుంది సూర్యుడు ఉదయించాడు కనుక ఉదయ కాలము అస్తమించాడు కనుక అస్తమయ కాలము నెత్తి నడి నెత్తి మీద ఉన్నాడు కనుక మధ్యాహ్న కాలం చీకటి అర్ధరాత్రము అంటే చీకటి భాగం సగల్లో ఉన్నాం కనుక అర్ధరాత్ర కాలము అని ఆ సూర్యుడు చుట్టూ భూమి యొక్క మూమెంట్ బేసిస్ మీద మీరు కాలం నిర్ధారిస్తారు కానీ అది ఎప్పుడు కూడా అలాగే గడియారం తిరగడాన్ని బట్టి కాలాన్ని నిర్ధారిస్తారు అయితే అటామిక్ క్లాక్ ఉంటే ఆటమ్ యొక్క వైబ్రేషన్ ను బట్టి కాలాన్ని నిర్ధారిస్తారు కాల నిర్ధారణ పెండులం యొక్క చలనాన్ని బట్టి కాలం నిర్ధారణ ఇవ్వబడుతుందా పెండు దిగించేసి కూర్చుంటే కాలం వస్తుందా దాని నుంచి కాబట్టి కాలం అనేది క్రియాకి విశేషణంగా ఉంటుంది తప్ప క్రియకి సెకండరీగా ఉంటుంది తప్ప ప్రైమరీగా అది ఉండే ప్రసక్తే లేదు క్రియ ద్రవ్యాన్ని బట్టి ఉంటుంది ద్రవ్యము స్పేస్లో కదిలే కదలికకి క్రియా అని పేరు అటువంటి ద్రవ్యముండాలీ స్పేస్ ఉండాలి కదలకుండా వీటన్నిటి మీద ఆధారపడి ఉండే కాలము ఇది పరమతత్వము ఎక్కడి నుంచి పట్టుకు సిద్ధాంతం కోటిపరస్తా రకంగా తర్వాత మీకు ఒప్పుకుంటే వినండి ముహూర్తము సత్యము నువ్వు అంటావే ముహూర్తము సత్యం ఈ ముహూర్తాలు పెట్టి వారికి స్వారాజ్యం ఎందుకు రాలేదు ముహూర్తం సత్యం చేత ముహూర్త విధా కిన్న స్వరాజ్యం అని అడుగుతున్నారు ముహూర్తవేత్త ఊళ్ళో వాళ్ళకి ముహూర్తాలు పెట్టేసి వాళ్ళకి స్వరాజ్యాన్ని ఇచ్చేస్తాడు వాళ్ళకి గొప్ప గొప్ప స్థానాలు వచ్చేట్లా చేసేస్తాడు ముహూర్తాలు పెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి దక్షిణతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు ఆ ముహూర్తం తనే పెట్టేసుకుని తనే మహారాజు ఎందుకైపోకూడదు ఓ మహాత్ములు ఒక నాకు గుర్తు లేదు నేను ఆయనతో మాట్లాడాను ఏవేవో గుర్తులేదు నాకు ఆయన దగ్గరికి ఒక బిజినెస్ మ్యాన్ వెళ్ళాడు నేను బిజినెస్ మొదలు పెట్టబోతున్నాను ఆశీర్వచనం చేయమన్నాడు దేనికి ఆశీర్వచనం అని అడిగాను పాఠం చదువుకోకుండా ఆశీర్వచనం దేనికి ఆశీర్వచనం అని అడిగాడు అంటే బిజినెస్ చేయటానికి ఆశీర్వచనం నేను నేను ముహూర్తం పెడితే ఏమిటవుతుంది ఆ బిజినెస్ అభివృద్ధికి వస్తుంది వరు వాడి అతడి డిగ్రీ చూడు ముహూర్తం పెట్టేసి బిజినెస్ అభివృద్ధికి వచ్చేసి పక్షంలో నేను ఇలా ఉండేవాడిని కాదు నేను ఇలా ఎద్దుకుంటాను ఈ కుటీరంలో పడి సన్యాసం పుచ్చుకొని ఈ ఈ పిల్లలని వాళ్ళని వదిలిపెట్టేసి వీళ్ళు వాళ్ళు పెట్టే భిక్ష తింటూ ఇలా ఉన్నానంటే అర్థమైంది బిజినెస్ చేయడం చేతగాకే ఇలా ఉన్నాను కదా నేను ముహూర్తం పెడితే బిజినెస్ అభివృద్ధిలోకి వచ్చేసి మాటతో నేనే అభివృద్ధిలోకి వచ్చేవాడిని నీకెందుకు అభివృద్ధిలోకి రాదా వీళ్ళు అవలంబం చెప్పాడు ఇంకోసండివాడు ఆయన చాలా కోపంగా ఉండేవాడు కూడా అంటే కోపం అంటే ఒళ్ళు మండి మండుకొస్తుంది అనమాట ఇలాంటివి ఏదైనా ఆయనకు ఒళ్ళు మండిందంటే నిర్మోహమంగా చెప్పేవాడు ఇంకో సందర్భంలో ఆయన్ని ముహూర్తం పెట్టమని అడిగాడు ఓకే పెడతాను రా అన్నారు ముహూర్తం తీసాడు అమావాస్య నాడు రాహుకాలం ముహూర్తం ఇచ్చే పెట్టి గృహప్రవేశం చేపడాడు లేకపోతే ఇది స్టార్ చే శంకుస్థాపన చేయడాడు ఇది మంచి ముహూర్తం చేయడమో అని మహానుందంగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మేము శంకుస్థాపన చేస్తున్నామని పురోహితుడితో చెప్పాడు చెప్తే ఎప్పుడు ఏంటంటే ఆ వేళ ఒకే అని మళ్ళీ ఆయన డౌట్ వచ్చి ఆ వేళ ఏమిటి తిథి అని లెక్కేసుకోండి వీడికి ఏం తిథులు వీడికేం తెలుసు వీడికి అయ్యో అన్ని వీడికి అక్కర్లేదు ఆయన చెప్పిందాన్ని వీడు చేయడమే కానీ ఆయన మళ్ళీ డౌట్ ఏమన్నా ముహూర్తం అదేదో తేడా ఉండి ఉంటుంది ఆ వేళ అమావస్య రాహుకాలం కూడా నయ్యా బాబు అప్పుడు ముహూర్తం ఏంటంటే నీకు ఎవరు పెట్టేటంటే ఫలాన్ని ఎవరు పెట్టాను వారు ఏదైనా పొరపాటు పెట్టారేమో మీరు ఇంకొకసారి వెళ్ళి వారి పదాలు దండం పెట్టి ఇంకొకసారి వెరిఫై చేయమని కోరని తప్పేం లేదు నాలుగు పళ్ళు కొట్టుకుని వెళ్ళండి అని సలహా చెప్పాడు ఒక కవర్ కూడా సంచిలో పెట్టుకుని పట్టుకెళ్తే ఆయన వెరిఫై చేస్తారు తప్పేం లేదు అని చెప్తే అప్పు మరి పురోహితుడు ఎలా చేస్తాడు ఆ ముహూర్తంలో వచ్చాడు వస్తే నేను కావాలనే పెట్టాను ఎందుకంటే రాంగ్ ముహూర్తంలో నువ్వు స్టార్ట్ చేస్తే ఎందుకు గుడి ముహూర్తం కాకుండా రాంగ్ ముహూర్తంలో ఎందుకు స్టార్ట్ చేయకూడదు అంటే మరి విఘ్నాలు వస్తాయి కదా విఘ్నాలు ఎవడు నిలబడతాడో వాడే పురుషకారం గలవాడు ఎన్ని విఘ్న విఘ్నాలు వస్తే భయపడకుండా ఎవడు నిలబడతాడో వాడే మునగాడు వాడే జీవితంలో పైకి వస్తాడు నీకు ఎన్ని విఘ్నాలు నువ్వు ఆ ముహూర్తంలో స్టార్ట్ చేయాలి శంకుస్థాపన చేయదు కట్టడం మొదలుపెట్ట ఎన్ని విఘ్నాలు వచ్చినా వాటి అన్నింటినీ ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళు వెళ్ళి ఇల్లు కట్టుకో కట్టుకుంటే జీవితంలో నువ్వు ఎప్పుడూ దేనికి భయపడకుండా ధైర్యంగా నిలబడే సామర్థ్యం వస్తుంది నీ మీద ప్రేమతో ఆ ముహూర్తం పెట్టాను నీకు ఇష్టంలో అయితే అవతని పో నేను పెట్టిన ముహూర్తంలో వెళ్ళి కట్టుకో నీకు జాతనైతే పో అని చెప్పాడు కాబట్టి ఊరికే తర్వాత ఆయన అంటారు ఈ ముహూర్త శాస్త్రం వాళ్ళు ఉన్నారే సచ్చాస్త్ర ప్రణీతృణాంచ విపత్తి ప్రసిద్ధైవా ఈ ముహూర్తంలో ఈ పని చేస్తే అది లాభం వస్తుంది అది లాభం రాదు అని ముహూర్త ముహూర్త చింతాపణి పుస్తకం రాశాడు ఓకే అయితే ముహూర్త చింతాపణి సంస్కృతంలో ఉంటే వాళ్ళకే అర్థం కాదు తెలుగులో అనువాదం చేసి ప్రింట్ చేసి ఏదో చేశాడు ఆయనకి జీవితంలో విపత్తి ఉందా లేదా చూసుకోండి ఆయనకి జీవితంలో విపత్తులు ఉన్నాయా లేదా ప్రసిద్ధంగా ఉన్నాయి అంటే అర్థమేమిటి ఆయన ముహూర్త చింతావన ఆయనకి పూర్తిగా వర్తించలేదని తెలుస్తూనే ఉంది కదా తర్వాత వీడు సుఖ దుఃఖాలు కర్మఫలాన్ని బట్టి వస్తాయా ప్రారంభ కర్మ ఫలాన్ని బట్టి వస్తాయా ముహూర్తాన్ని బట్టి వస్తాయా ప్రారంభ కర్మ ఫలము అంటే అర్థం ఏంటి ఆల్రెడీ ఫలముని ఇవ్వడం ఆరంభించిన కర్మ యొక్క ఫలము అర్థం కదా ఆల్రెడీ కర్మఫలాన్ని ఇవ్వడం ఆరంభించిన కర్మను నీకు సుఖ దుఃఖాలు వస్తుంటే మళ్ళీ ఈ ముహూర్తం ఎందుకు ప్రవృత్త ఫలస్య కర్మణ అవశ్య భోగ్యత్వాత్ వ్యర్థో ముహూర్త ముహూర్తం లేదం లేదు సంచిభుతాన్ని వేసుకోవడం బయలుదేరటం వచ్చిన ఫలాన్ని స్వీకరించటం అలాగే స్థితప్రజ్ఞుడిగా ఉండాలి కానీ ముహూర్తమో ముహూర్తమో అంటూ పొద్దున్నీ సాయంకాలం దాకా ఏం ముహూర్తం తర్వాత సోమవారం మంగళవారం ఈ వారాలు ఏమిటి అసలు అంటే కాలా కాలం పరమతత్వం ఉంటున్నావు కదా నువ్వు అనే దాని మీద ఉండే బేసిస్ ఉంటా కొట్టిపారేస్తారు సోమవారం పొద్దునికి మంగళవారం పొద్దునికి తేడా ఏమిటి ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నాను సాయంకాలం ఈవేళ ఏ రోజు సాయంకాలం బుధవారం సాయంకాలమా మంగళవారం సాయంకాలమా శనివారం సాయంకాలమా అని నాకు డౌట్ వచ్చింది ఎందుకు వచ్చింది డౌట్ అంటే అన్ని సాయంకాలాలు ఒకలాగా ఉండబట్టే వచ్చిందంటారా కాదండి అవి ఏమీ కాదు ఈవేళ గురువారం సాయంకాలం అని మీరు నాకు చెప్పారు ఏమిటండి మీ జ్ఞానం నాకు లేని జ్ఞానము మీకు వచ్చిన జ్ఞానం అదేమిటో కొంచెం నాకు మనవ్ నాకు గురువారం సాయంకాలం అని నాకు నేను అజ్ఞానిని ఇది ఇవాళ గురువారం సాయంకాలం మీకు తెలిసిందే మీరు జ్ఞాని మీ అజ్ఞానం మీ జ్ఞానం ఏమిటి నా అజ్ఞానం ఏమిటి ఓకే తోట బతాయే అంటే ఈ వారములనేవి కల్పితములు తర్వాత కాలము స్వయం ప్రకాశమా లేక ఒక చేతన పురుషుడి చేత ప్రకాశింపచేయబడేదా చేతన పురుషుడి చేత స్వ ప్రకాశింపచేయబడుతుంది తప్పిస్తే కాలము స్వయం ప్రకాశం కాదు దీనికి ఒక ఒక థీసిస్ చదివాను నేను ఫిజిక్స్ లెక్చర్ రాసింది చదివాను ఆయన ఏమన్నాడంటే మీరు ఇమాజిన్ చేసుకోండి భూగోళం మీద ప్రాణము ఉన్నది కానీ మనుషులు లేరు ఈ జస్ట్ ఇమాజిన్ మనుషులు కోతుల నుంచి పుట్టారనే ఒక డాక్టర్ సిద్ధాంతం ఉండనే ఉంది కదా ఇంకా కోతుల నుంచి మనిషి ఇవాళలు కానప్పుడు ఏమున్నాయి ఇక్కడ ప్రాణులు ఉన్నాయి యానిమల్స్ ఉన్నాయి పక్షులు ఉన్నాయి క్రిమి కీటకాలు అన్నీ ఉన్నాయి ప్రాణ చెట్టు చేమలు అన్నీ ఉన్నాయి మనిషి మాత్రమే లేడు ఆ టైంలో భూగోళం మీద కాలం ఉండేది కాదు దెర్ ఈజ్ నో టైం ఆయన ఎలా వర్ణిస్తాడంటే మార్స్ గ్రహం నుంచో ఎక్కడి నుంచో మరో దేవత ఎవళ్ళో ఉన్నారు కదా గంధర్వులు యక్షులు వాళ్ళు ఎవళ్ళైనా భూగోళానికి వస్తే వాళ్ళకి మొత్తం భూమి ప్రకృతి సౌందర్యం నదులు పర్వతాలు తిరుములు కీటకాలు పక్షులు పశువులు అన్నీ కనపడతాయి తప్పిస్తే కాలము అనే మాట అసలు ఆ కాన్సెప్ట్ అసలు ఈ భూగోళం మీద ఉండేది కాదు అని అన్నాడు అని వర్ణించి వస్తాడు కాబట్టి మనిషి యొక్క మస్తిష్కం నుంచి పుట్టింది కాలం వాస్తవంలో కాలం అనేది ఏదీ లేదు కాలాన్ని గురించి ఉండేటువంటి కల్పనలన్నిటినీ తీసి పక్కన పెట్టారు తర్వాత ఇంక ఇన్ని ఇంక ఈవేళ అన్నింటినీ ఇంకేళ మొహమాట పడదలుచుకోలేదు సో అన్నీ స్పష్టంగా చెప్పేస్తున్నాను ఒక టీకాకారుడు ఏమని రాసుకున్నాడో మీరు కావాలంటే నోట్ చేసుకోండి ఎవడి ఎవడి జాతకమైన హౌస్ అని ఉంటున్నాయి ఏవో హౌస్ అసలు నాకు తెలియదు ఉంటే అలా అంటూ ఉంటారు హౌస్ చంద్రుడు గుడ్ హౌస్లో ఉన్నాడు బ్యాడ్ హౌస్లో ఉన్నాడు అని అలా కదా సో యూ మే నోట్ ఇట్ ఇఫూ విష్ చంద్రుడు ప్రతి మానవుడికి నెలలో ఒక వారం బ్యాడ్ హౌస్లో ఉంటాడు ప్రతి మానవుడికి నెలలో ఒక వారం బ్యాడ్ హౌస్లో ఉంటాడు సూర్యుడు ప్రతి మానవుడికి సంవత్సరంలో మూడు మాసాలు బ్యాడ్ లో ఉంటాడు గురువు ప్రతి మానవుడికి పన్నెండేళ్లలో మూడేళ్లు బ్యాడ్ హౌస్లో ఉంటాడు శని ప్రతి మానవుడికి ముప్పై సంవత్సరాల్లో ఏడున్నర సంవత్సరాలు బ్యాడ్ హౌస్లో ఉంటాడు క్యా బాకర్రా గుడ్ హౌస్ బ్యాడ్ హౌస్ ఇంగ్ హంకరంట ఇప్పుడు నెల నెలలో వారం రోజులు చంద్రుడు బ్యాడ్ హౌస్ సంవత్సరంలో మూడు మాసాలు సూర్యుడు బ్యాడ్ హౌస్ ఏమండ అంటే పన్నెండు మాసాల్లో మూడు నెలలు మూడు నెలలు సూర్యుడు బ్యాడ్ ఉంటాడు అండ్ విత్ ఇన్ ద మంత్స్ ఎవరి మంత్ త్రీ వన్ వీక్ చంద్రుడు బ్యాడ్ ఉంటాడు మనకి మన ప్రాణం తీయడానికి సూర్యుడు అయితేనేటి చంద్రుడు అయితేనే ఇప్పుడు బ్యాడ్ హౌస్లో ఉన్నవాడు ఏ గ్రహం అయితే లేదు మనకి గ్రహపీడ కలిగించడానికి బ్యాడ్ హౌస్లో ఉండి కలిగిస్తాడు కదా ఎప్పుడు ఎవడో ఒకడు బ్యాడ్ హౌస్లో ఉండి పీడను కలిగిస్తూనే ఉంటాడు ఇంక మీరు నేను ఇంకేం చేస్తాం దీనికోసం ఏం లెక్కలు వేస్తారు మీరు ఏం లెక్కలు వేసినా ఎవడో ఒకడు బ్యాడ్ హౌస్లో ఉండే ఉంటాడు దిస్ ఈస్ ది స్టాటిస్టికల్ రియాలిటీ దిస్ ఈస్ హౌ ది ప్లానెట్స్ ఆఫ్ నేను ఫోర్ ఫైవ్ ప్లానెట్స్ అని వచ్చేసాను ఆయన మొత్తం అన్నింటికీ లిస్ట్ ఇచ్చాడు నేను ఆ లిస్ట్ అంతా ఎందుకు లేని చంద్రుడు సూర్యుడు గురువు శని వచ్చేసాడు తొమ్మిది గ్రహాలకు ఇచ్చాడు ఆయన కాబట్టి ఈ జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్పేటువంటి మాటలకి తాత్పర్యము అంత ప్రధానమైనదిగా తీసుకోవడానికి వీలు అని కొట్టుపారేశాడు కాలం గురించి నేను చెప్పేదంతా చెప్పేశాను ఏమనుకోకండి కానీ ఇంకొక అంశం ఉన్నది కొంచెం జాగ్రత్తగా ప్రతిపాదించడంలో కూడా డిఫికల్టీ ఉందని నాకు అనిపించింది అయ్యో ఇది రికార్డ్ చేయట్లేదండి అదే ఎప్పుడు కూడా చూడండి కాలము విభాగాలు ఉన్నాయి ఈ కాలం మంచిది ఈ కాలం మంచిది కాదు ఓ మనిషికి ఈ కాలం మంచిది ఇంకో మనిషికి ఆ కాలం మంచిది ఇలాగే ఈ రకమైన పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తోటి మాట్లాడడానికి ఏదో కొంత సమాచారం అవసరం ఏదో క్యాల్కులేషన్స్ అవసరం అలాంటివి ఆ మాటలు చెప్పేవాళ్ళు మీకు లోకంలో చాలామంది ఉన్నారు నేను చెప్పి మాటలు చెప్పేవాళ్ళు తక్కువగా ఉంటారు కాబట్టి యూ మీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అండ్ Uh, take it in whichever way, you can take it. This is a, a, a vision, a viewpoint. You take it or leave it. Now, what is the goal? We live in what is called continuity. That is how we live. Continuity. I have put it, there is no place, there is no place, there is no place. గృహస్థంలో ఉన్నాను ముప్పై ఏళ్ళ ఇప్పుడు ప్రతి సంవత్సరం వీడు మ్యారేజ్ యానివర్సరీ చేసుకుంటాడు ప్రతి సంవత్సరం బర్త్డే చేసుకుంటాడు అంటే అర్థం ఏంటి హీఈ్ లివింగ్ ఇన్ కంటిన్యూటీ కంటిన్యూటీ ప్రవాహ నిత్యము అది సత్యం అది సత్యం దట్ ఈస్ ది ట్రూ అదే కదా కాలము సత్యము అంటే అదే సత్యం అదే అర్థం కాలము సత్యము అంటే ఈ ప్రవాహ నిత్యం కలదో ప్రవాహం కలదో ఈ ప్రవాహము సత్యము అని అర్థం ఇప్పుడు కంటిన్యూటీలో మనం ఎలా ఉంటామంటే గతము యొక్క భారాన్నంతని మోసుకుంటూ భవిష్యత్తు గురించి భయపడుతూ బతుకుతాం గతము ఎక్కడి నుంచి వచ్చింది ఇట్ ఈస్ పార్ట్స్ ఆఫ్ ది కంటిన్యూటీ మీకు గతం లేకుండా కంటిన్యూటీ ఉండదు భవిష్యత్తు యొక్క భవిష్యత్తు ఎక్కడి నుంచి వచ్చింది ఇట్ ఈస్ అనదర్ పార్ట్స్ ఆఫ్ ది కంటిన్యూటీ ఆ కంటిన్యూటీ ప్రవాహం అనే దాంట్లో గతము భవిష్యత్తు ఉంటాయి అవన్నీ అవి తీసుకుని బతుకుతూ ఉంటాం ఏ బతికే దాంట్లో ప్రమోషన్ ప్రమోషన్ నాకు రాలేదు అని ఏడుస్తూ ఉంటాడు అయితే ప్రమోషన్ వచ్చిందని వీడు పండగ చేసుకుంటూ ఉంటాడు ఏడిచివాడైనా పండగ చేసుకునేవాడైనా ఏడవడం పండగ చేసుకోవడం ఆ భేదం అల్లట్టు పెడితే భూతాది కంటిన్యూటీ నా బ్యాంక్ అకౌంట్ సన్నగి స్టాక్ మార్కెట్ మూలంగా ఇంతకుముందు బాగా లావుగా ఉండేది ఇప్పుడు సన్నబడిపోయింది మళ్ళీ భవిష్యత్తులో పెరుగుతుందేమో అంటే అర్థమేమిటి హీస్ లివింగ్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ అ కంటిన్యూవిటీ తర్వాత ఫోటో తీసి పెట్టుకుంటాడు ఆల్బమ్లు పెట్టుకుంటాడు ఈ పేరు నాదంటాడు దట్ ఈస్ ద నేమ్ ఫ్యామిలీ ఎవ్రీథింగ్ ఈజ్ కంటిన్యూటీ మనం కంటిన్యూటీలో బతుకుతున్నాం ఏమంటాయి మనకి డెత్ అంటే భయం డెత్ అంటే ఎందుకు భయం ఈ కంటిన్యూటీకి డెత్ ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది డెత్ అయిపోతే మీ బ్యాంక్ అకౌంట్ కంటిన్యూటీ ఇంక ఉండదు మీ ఫ్యామిలీ బర్త్డే పార్టీ కంటిన్యూటీ ఉండదు మ్యారేజ్ యానివర్సరీ కంటిన్యూటీ ఉండదు సన్యాసులు చేసుకునే సన్యాస యానివర్సరీలు ఉంటాయి వాటి కంటిన్యూటీ ఉండదు ఓన్లండి అసమాన మ్యారేజ్ యానివర్సరీ ఎందుకని గమ్ముని ఇది తిప్పి సో ఈ కంటిన్యూటీ అంతా కూడా పోతుంది తర్వాత ఇప్పుడు నేను ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను మీరు చెప్పండి నాకు మీరు ఆలోచించి చెప్పండి యూ డూ డేర్ టు థింక్ అబౌట్ ఇట్ ఐ ఛాలెంజ్ యూ కెన్ యూ డేర్ టు థింక్ అబౌట్ ఇట్ do you live in the present which is not continuous or do you live in continuity which is the truth you are all thinking about are you living in continuity or are you living in the present which doesn't know any continuity what is your life what are you you think about it if you think that you are living in continuity Then, uh, you live with the fear of death. And, uh, the continuity of this belief appears in a Koreanκε equivalence. When the시에 Peach Koala uh, distracted after having a reflection of this conceitedness. That you try to archive as a human being, we start live horden Hmm... So, taravana think uh, of so it. What is death? And what is continuity? Continuity is the collection of the known. You can tell us one time. I am a person, my family, my wife, my marriage, my family, my family, my family, my bank account. What is all known to you, that is the continuity. And death, death is unknown. Death is the unknown. Somebody else's death, it is part of the known. That is the known. we the death, death is unknown what the death is ever unknown death is ever the unknown ipudu meer death gurinchi meer matladutunnare death ipudu ostundi appudu ostundi aa aalishyam avutundi aayushyam homan chesthe neru i am attacking everything ha death to vaayida podutundi mundu a akala maranam vachestundi mundu vachestundi ani we do the mind which is the collection of the known can it talk about the unknown suppose meer death gurinchi meer matladare డె ఏడు జీవిస్తాడు డెబ్బై ఏడు చచ్చిపోతాడు అనే డెత్ గురించి మీరు మాట్లాడారు ఇప్పుడు డెత్ ఆఫ్ యూ వట్ యుర్ థాకింగ్ ఇస్ ఇటు నోన్ ఆర్ అన్ నోన్ ఇట్ ఈస్ నోన్ అండ్ డెత్ ఈస్ నోన్ టు యూ దేర్ ఫోర్ డోంట్ నో వాట్ ఈస్ డెత్ యూ ఆర్ థాకింగ్ అబౌట్ యువర్ మెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ డెత్ అండ్ దేర్ ఫోర్ కంటిన్యూటీ థీరీ ఇట్ ఈస్ రాంగ్ బికాస్ ద మైండ్ which is the collection of known, it can never know the unknown, the death. Death is ever the unknown. Because it cannot know the unknown, it is afraid of the unknown. And the uh, mind is uh, caught in the continuity. Now, Amuru Tattvamu one chapter. Mokshamo Amuru Tattvamu. Pretyasmalo kaat Amuru Tattvam eti. Amuru Tattvamu ante yotan kutnar miru. ఇక్కడ నుంచి ఏ స్వర్గానికో లేకపోతే ఏ బ్రహ్మలోకానికో వెళ్ళిపోయి అక్కడ భోగాల్ని మహామజాగా అలా కంటిన్యూస్గా అమృతత్వం ఈజ్ నాట్ ఇన్ కంటిన్యూటీ కంటిన్యూటీలో అమృతత్వం అనేది లేదు కంటిన్యూటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఇగ్నరెన్స్ దేర్ ఈస్ నో కంటిన్యూటీ అమృతత్వం అంటే యువ్ ఇన్ ది ఎవర్ ఫ్రెష్ న్యూ ఫుల్నెస్ ఆఫ్ ది ప్రెసెంట్ ఇన్ విచ్ దేర్ ఇస్ నో టైమ్ you live in the timeless present which is the being which is the presence you live in that that is the that is the reality ee nenu mi parichinna aina jeevatwamo ahankaramo edaithe kalado it is a product of the continuity nenu ani vedu antadu nenu ante evarandi meeru nen retire ayyan antadu aa nenu retire ayyina nenu is it not product of the continuity it is it not the product of the know and the death puts an end to your continuity death puts an end to your none kaabatti nee swaroopamu aavidhanga continuity lo bhagamaina ahankaramu nee swaroopamu kaadu continuity kalpitame dantlo bhaganga danicheta danicheta nidminchabadina create cheyabadina ee ahankaramu kuda kalpitame vastu tattvam em antante it is beyond the time beyond the continuity and uh, it will never come to end because it never started Indonesia is immortal, it is imperishable, it is anulia Noured identify and that is Atma, that is you If the life of problems are modern developed power will be nothing new naith, no Zaha ki ka ka ka ha There is Atha like who Ads isę a thud to Tzu Valuma is kind of verdiging it all and that is not selfaccord in there though దశరథుడు పెట్టిన ముహూర్తం పోయింది అందరూ ఎవడు పెట్టిన ముహూర్తమైనా పోయింది సుఖ దుఃఖాలు అందరికీ సమానమే సుఖ దుఃఖాల అతీతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకునేదాకా సుఖ దుఃఖ విముక్తి ఎవడికీ లేదు వాడు జ్యోతిశాస్త్రం వాడైనా లేదు ఏ శాస్త్రం అయినా లేదు కాబట్టి షుడ్ నాట్ గెట్ కాట్ ఇన్ ఆల్వేస్ ట్రై టు కమ్అట్ ఆఫ్ ఎయిట్ కాల ఇది కాల విధ ఇదో సిద్ధాంతం ఆలోచించం పూర్ణమద పూర్ణమి పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యరి ఓం శ్రీ గురుక నమో హరి ఓం తత్స